జై గురుదత్త యోగ వాసి స్థితి ప్రకరణం ఒకటవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ప్రియ భక్తుడు అవధూత దత్తపీఠ విద్యాధికారి అయిన ప్రొఫెసర్ పూజ్యశ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తి గారు తమ గురు అనుగ్రహంతో ఆశీర్వాద ప్రోత్సాహాలతో జెమినీ టీవీ వారి ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి రచించిన యోగవాసి మహద్గ్రంథంపై ప్రవచనాలు చేశారు పూజ్యశ్రీ కృష్ణమూర్తిగారి ఆ ప్రవచనాలు యోగవాసిష్టహృదయం అనే గ్రంథ రూపంలో తెలుగులో ముద్రించి శ్రీ గణపతి సచిదానంద ఆశ్రమం వారు తెలుగు ప్రజలకు ఒక మహా మహాప్రసాదం అందజేశారు ఇదే కాక మొదటి మూడు ప్రకరణాలు అంటే వైరాగ్య ప్రకరణము ముముక్షు వ్యవహార ప్రకరణము ఉత్పత్తి ప్రకరణము పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారి దివ్య కంఠస్వరంలోనే ఆడియోలు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉండేటట్టు అనుగ్రహించారు సాంకేతిక కారణాల వల్ల శ్రీ కృష్ణమూర్తి గారు స్థితి ఉపశమ నిర్వాణ ప్రకరణాలపై అంటే చివరి మూడు ప్రకరణాలపై చేసిన ప్రవచనాలు ఆడియో రూపంలో ఇంతవరకు రాలేదు ఈ మూడు ప్రకరణాలపై పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు ఇచ్చిన ప్రవచనాలు అవధూత దత్తపీఠం వారు ప్రచురించిన యోగవాసిష్ట హృదయం అనే గ్రంథంలో సంకలన రూపంలో ఉన్నాయి కనుక వాటిని మరొక కంఠస్వరంలో చదువుతూ ఆడియో రూపంలో తెలుగు ప్రజలకు అందజేసే ప్రయత్నమే ఈ ప్రస్తుత ప్రయత్నం ఈ కార్యక్రమంలో సహకరించిన శ్రీ దర్భా శాస్త్రి గారికి కృతజ్ఞతలు అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానంద స్వామీజీవారు ఈ ప్రవచనాలకు తమ అనుగ్రహ వచనాలు ఈ విధంగా అందజేశారు యోగ వాసిష్ట గ్రంథము ఆధ్యాత్మిక రంగంలో చాలా విషయాలు తెలిసిన వారికి ఏమీ తెలియని వారికి ఆ రంగంలో ప్రవేశించాలి అనుకునేవారికి కూడా ఉపయోగపడే గ్రంథం ఆధ్యాత్మికతను గూర్చి తెలియడం వేరు అనుభవించడం వేరు ప్రియభక్తుడు కుప్పాకృష్ణమూర్తి సద్గురు సన్నిధి ఆధ్యాత్మిక రసాన్ని మూడు విధాలా అనుభవించాడు కనుకనే మీ స్వామీజీ ఆయనతో తమకు తమ భక్తులకు సమస్త మానవాళికి కావలసిన విధంగా ఈ మహత్తర గ్రంథానికి వివరణ టీవీలో చెప్పించుకున్నారు దాన్నే ఈ గ్రంథంగా రాయించుకున్నారు దీని శ్రద్ధగా అధ్యయనం చేసి మననం చేసి దత్తకృపకు పాత్రులు కండి అని ఈ విధంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ వారు తమ అనుగ్రహం పూజ్యశ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తిగారిపై ప్రసరించారు యోగావాసిష్ట హృదయ గ్రంథకర్త శ్రీ కుప్పంకటకృష్ణమూర్తిగారు తమ ప్రవచనాలను తమ సద్గురువు జగద్గురువు అయిన పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి పాదపద్మములకు అంకితం చేస్తూ ఇలా ప్రార్థించారు త్వం వాచి సద్గురుదేవ లోపల ప్రేరేపించేవాడవు నీవే నా మాటలలో వక్తవు నీవే అందువల్ల నేను చేసే ఈ యోగవాసి భావనమంతయు నీచేత నీ కొరకు నీయందు అంకితమై చిహ్నితమై ఉన్నది ఇక గ్రంథకర్త పూజ్యశ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తిగారి పరిచయం ఇలా సాగింది జాతీయ స్థాయి ఖ్యాతి గణించిన వేద విద్వత్ కుటుంబంలో జన్మించిన వీరికి ప్రాచ్య విజ్ఞానం తాత తండ్రుల నుండి సహజమైన ఆస్తి హక్కుగా సంక్రమించింది నవీన గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ వీరి చేతికి అందింది ఈ విధంగా వీరు సనాతన అధునాతన మార్గాలలో రెండంచుల పదునైన కత్తి వంటివారు సుప్రసిద్ధులైన తన తండ్రి గారు శ్రీ కుప్ప లక్ష్మావధాని గారు అనంతరకాలంలో వీరు శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామివారిగా పేరు పొందారు వారి ద్వారా సంక్రమించిన ఆధ్యాత్మిక విజ్ఞానం పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారిలో క్రమంగా పరిణితి చెంది తమ ముప్పై ఏడవ సంవత్సరంలోనే బ్యాంకు ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్కు పురికొలిపి అధునాతన ఆధ్యాత్మిక ప్రపంచంలో మధ్యాహ్న మార్తాండు వెలుగొందుతున్న అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ వారి దగ్గర విద్యాధికారిగా ఆ పీఠం ట్రస్టీగా ఆశ్రమంలో అంతేవాసిగా కొత్త మలుపును సమకూర్చింది ప్రపంచ విఖ్యాతులైన శ్రీ గణపతి సచితానంద స్వామీజీ వారి అసమాన గురుత్వంలో శ్రీ కృష్ణమూర్తి గారి అంతర్దృష్టి ఆధ్యాత్మిక లోకంలోకి వైజ్ఞానిక ప్రపంచంలోకి సమంగా వ్యాపించి విస్తరించడం వల్ల శ్రీ స్వామీజీ వారు రెండు వేల నాలుగులో కేంద్రంగా ఐ ఐఎస్ఈఆర్వి అనే వేద విజ్ఞాన పరిసోధన సంస్థను స్థాపింపచేసి దానికి శ్రీ కృష్ణమూర్తిగారిని అధ్యక్షులుగా చేశారు శ్రీ కృష్ణమూర్తి గారు తమ ఆధ్యాత్మిక అన్వేషణను కొనసాగించుకుంటూనే ప్రస్తుతం సనాతన భారతీయ శాస్త్రాలలో గల విజ్ఞాన శాస్త్ర విశేషాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశోధించి ప్రపంచానికి ప్రత్యామ్నాయ నూతన విజ్ఞాన శాస్త్రాన్ని అందించే విశ్వ మానవ సేవలో నిమగ్నులై ఉన్నారు ఈ దిశలో వీరు స్వయంగా అనేక గ్రంథాలను పరిశోధన వ్యాసాలను రచించడమే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో వైజ్ఞానిక సమ్మేళనాలను కూడా నిర్వహించారు తమ సంపాదకత్వంలో ఎన్నో అపూర్వ గ్రంథాలను వెలికి తీసుకువస్తున్నారు గ్రంథపరిచయం చేస్తూ గ్రంథకర్త పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారు ఈ విధంగా మనవి చేసుకున్నారు యోగవాసిష్టం విషయంలో నా కృషి చాలా స్వల్పమే అయినా శ్రీగణపతి సచ్చిదానంద గురుదేవుల కృపాబలం వాల్మీకి మహాకవి హృదయాన్ని నాకు అనాయాసంగా తెరిచి చూపించిన అనుభూతి అడుగడుగునా ఉంది ఇది నా అదృష్టం దీన్ని నా సోదరులందరితోనూ కలిసి పంచుకోవాలనే ఆశయంతోనే జెమినీ టీవీలో యోగవాసి ప్రవచనాలు జరిగాయి మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అని వాల్మీకి మహాకవిని గురించి ప్రస్తావిస్తూ కవికుల గురువైన కాళిదాసు అనడు ఈ వాక్యం అసలు రామాయణ విషయంలో కంటే వాసిష్ట రామాయణ విషయంలో మరింతగా అక్షరసత్యం శ్రీరాముడి లాంటి మహానాయకుణ్ణి రావణవధ వంటి మహాకథని ఎంచుకున్నప్పుడు సామాన్య కవికైనా సరే కవిత్వాన్ని పండించడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ సాక్షాత్తుగా శుక వేదాంతాన్ని విషయంగా తీసుకొని దానిని అతి నిశితమైన శాస్త్ర చర్చలతో నింపి ముప్పై రెండు వేల శ్లోకాలకు సాగదీసి అయినా కూడా దానిలో కావ్యత్వాన్ని కవితాత్మను వాల్మీక మహాకవికి ఒక్కడికే చెల్లింది గురుదేవుల కృపతో ఈ మహా మహాగ్రంథంలో ఆ మహాకవి హృదయం ఏమిటి అని అన్వేషించాలని ఆరాటపడ్డాను ఈ విషయంలో నన్ను నిజంగా పదే పదే ఆదుకున్న మహానుభావుడు పరమహంస శ్రీమత్ ఆనంద బోధేంద్ర సరస్వతి యతివరుడు ఆయన రచించిన తాత్పర్య తాత్పర్యప్రకాశ వ్యాఖ్య నాలాంటి మరుగుజును సాలప్రాంశువుగా మార్చి యోగవాసి రసాల ఫలాలను చేతికి అందించింది ఆ బలంతోనే యోగవాసిష్ట హృదయాన్ని అందుకునే ప్రయత్నం నేను చెయ్యగలిగాను ఈ గ్రంథ రచయిత వాల్మీకి మహర్షి రామాయణ రచన పూర్తి అయిన తరువాత కొద్ది కాలానికి ఈ గ్రంథరచన జరిగింది ఈ గ్రంథానికి మరొక పేర్లు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జ్ఞాన వాసిష్టము వాసిష్ఠ రామాయణము ఉత్తర రామాయణము మహారామాయణము వాసిష్టము మొదలైనవి ఇది ముప్పై రెండు వేల శ్లోకాల గ్రంథం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అసలు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలే ఇక విషయం ఈ గ్రంథంలో ప్రధానమైన విషయం ఏమిటి పరమాత్మ తత్వ విచారణ పన్నెండు సంవత్సరాల శ్రీరాముడికి విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షి చేసిన తత్వబోధలు ఇందులో ప్రధాన అంశాలు హృదయంలో తత్వ విజ్ఞానం కలవాడు మరింత వ్యవహార దక్షుడు అవుతాడని నిరూపణ జరిగింది ఈ గ్రంథం యొక్క రచనాశైలి ప్రత్యేకతలు ఎలా ఉన్నాయంటే చెప్పదలుచుకున్న సిద్ధాంతాన్ని ముందు సంగ్రహంగా చెబుతారు తరువాత అదే విషయాన్ని మళ్ళీ అందమైన కథ ద్వారా వివరిస్తారు ఆ తరువాత ఆ కథలోని సంకేతాలను మళ్ళీ గ్రంథకర్తే వివరిస్తాడు ఆ ఏ సిద్ధాంతాన్ని ఖండించడం ఉండదు ఇక వాదప్రతివాదాలు ఉండవు ఆ పైన అనేక రకాల సందేహాలను లేవదీసి సమాధానాలు చెబుతారు విషయం శుష్కమైన వేదాంతం అయినప్పటికీ రచనలో అడుగొడుగున కవితా సౌందర్యం ఉట్టిపడుతూనే ఉంటుంది అడుగొడుగున ఊహకందని ఉపమాన అలంకారాలు విందులు చేస్తూ ఉంటాయి ఇవి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఈ గ్రంథం చాలా విస్తారమైనది అవడం చేత ఉత్తర భారతంలోనూ దక్షిణ భారతంలోనూ కూడా దీనికి కొన్ని సంగ్రహ ప్రతులు ఏర్పడ్డాయి వీటిలో ప్రసిద్ధమైనవి ఏమిటంటే ఒకటి కాశ్మీర దేశీయుడు అభినందన పండితుడి సంగ్రహం ఇది శ్లోకాల గ్రంథం రెండవది శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమ అధిపతి శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారి సంగ్రహం ఈ గ్రంథం పేరు వశిష్ట గీత సుమారు ఎనిమిది శ్లోకాల గ్రంథం అది అన్ని జాతీయ భాషలలోనూ ఈ గ్రంథానికి అనువాదాలు ఉన్నాయి తెలుగులో ఐదు వచనానువాదాలను ఒక పద్యానువాదాన్ని నేను చూశాను వీరందరికీ నా కృతజ్ఞతలు ఈ గ్రంథంలోని ప్రకరణాలు ఆరు ఒకటి వైరాగ్య ప్రకరణం పదిహేను శ్లోకాలతో కూడి ఉంది రెండవది ముముక్షు వ్యవహార ప్రకరణం వెయ్య శ్లోకాలతో ఉంది మూడవది ఉత్పత్తి ప్రకరణం ఏడు వేల శ్లోకాలతో ఉంది నాలుగవది స్థితి ప్రకరణం మూడు వేల శ్లోకాలతో ఉంది ఐదవది ఉపశమ ప్రకరణం ఐదు శ్లోకాలతో ఉంది ఆరు నిర్వాణ ప్రకరణం పద్నాలుగు శ్లోకాలతో కూడి ఉంది వైరాగ్య ప్రకరణంలో శ్రీరాముడికి కలిగిన వైరాగ్య ప్రకారాన్ని వివరంగా వర్ణించారు రెండవదైన ముముక్షువ్యవహార ప్రకరణంలో ముముక్షువుకు ఉండవలసిన సాధనా సంపత్తిని గూర్చి విస్తారంగా చర్చించారు దీనిలోనే మోక్షం కోసమై పురుష ప్రయత్నం చెయ్యాలా అక్కర్లేదా అని విచారణ చేసి పురుష ప్రయత్నం చెయ్యాలి అని సిద్ధాంతం చేశారు ఉత్పత్తి ప్రకరణంలో కనిపించే ఈ ప్రపంచానికి ఉత్పత్తి ఉన్నదా లేదా అని విచారణ చేశారు స్థితి ప్రకరణంలో జగత్తు యొక్క స్థితిని వివరించారు ఉపశమ ప్రకరణంలో జ్ఞానం ద్వారా ప్రపంచోపశమనం కలిగించే విధానాలను వివరించారు చిత్తచివరిది నిర్వాణ ప్రకరణం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలతో కూడిన ప్రకరణం ఇది దీనిని రెండు భాగాలుగా విభజించారు నిర్వాణం అంటే మోక్షం మోక్ష ప్రాప్తిని గూర్చి దీనిలో కూలంకషంగా చర్చించారు ఇక ఈ గ్రంథానికి లోకు విడితే దీనికి సంస్కృతంలో అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయని ప్రసిద్ధి ఉన్నప్పటికీ శ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతి యతి రచించిన తాత్పర్య ప్రకాశిక వ్యాఖ్యానం మాత్రమే ముద్రితమై లభిస్తోంది ఈ వ్యాఖ్యానం బహువిపులమై పండిత ప్రశంసలు అందుకుంది యోగ వాసిష్ట రచయిత అయిన వాల్మీకి సుప్రసిద్ధ రామాయణ రచయిత అయిన వాల్మీకి ఒకరు కాదు అని కొందరు ఉత్సాహంగా వాదిస్తున్నారు వీరు వాదన ఏమిటో కొంచెం పరిశీలిద్దాం ఈ వాదనలో ముఖ్యమైన అంశాలు రెండే శైలి విషయంలో మామూలు రామాయణానికి యోగ పెద్ద భేదాన్ని ఎవరూ ఆపాదించలేరు ఎవరు ఆ విషయంలో పెద్దగా వాదాలు చెయ్యడం లేదు కాని ఈ యోగవాసి గురించిన ప్రసక్తి అసలు రామాయణంలో నామమాత్రంగా కూడా లేదు కదా ఎందుకు లేదు అని నవీన విమర్శకులు ప్రశ్నిస్తున్నారు దీనికి విపులమైన సమాధానం అసలు గ్రంథంలోనే రెండు మూడు నాలుగు పుటలలో ఉంది దయచేసి పరిశీలించండి రెండవ ముఖ్యాంశం ఈ గ్రంథంలో అనేక చోట్ల వ్యాసుడి ప్రసక్తి సుకుడి ప్రసక్తి భగవద్గీత అర్జునుడు కృష్ణుల ప్రసక్తి విస్పష్టంగా ఉన్నాయి కదా వీటిని బట్టి ఈ గ్రంథం భగవద్గీతానంతరచన అని ఖాయం కావడం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు ఇందులో వ్యాసుఖుల ప్రసక్తి గురించి ప్రశ్న సమాధాన రూపమైన చర్చ మూల గ్రంథంలోనే ఉంది దాన్ని శ్రీరామ వసిష్టుల చర్చగా వాల్మీకి మహర్షి నిర్వహించాడు ఈ ప్రస్తుత గ్రంథంలో ఈ విషయం ఉంది పరిశీలించండి ఇక ఇది భగవద్గీతానంతర రచన అని కదా మనం ఆలోచిస్తున్నాం అంటే భగవద్గీతానంతర కాలంలో ఎవడో ఒక కవి వాల్మీకి శైలిని ఎంతో కొంత అభ్యాసం చేసి ఆ శైలిలో అద్వైత ప్రతిపాదన చేసే గ్రంథాన్ని వ్రాసి దానికి విలువ కోసం వాల్మీకి మహాకవి పేరున ఆ గ్రంథాన్ని ప్రచారంలోకి తెచ్చాడు అని కదా మన ఆలోచన అలా తన గ్రంథానికి వాల్మీకి పేరు పెట్టిన కవి పేరు కూడా వాల్మీకే అయి ఉండొచ్చు కదా కాకపోవునవచ్చు పేరు ఏదైనా ఆయన వేదాంత శాస్త్రంలో గట్టి పండితుడు చెయ్యి తిరిగిన మహాకవి ముప్పై రెండు వేల శ్లోకాల గ్రంథాన్ని అందంగా పూర్వాపరవిరోధం లేకుండా నిర్వహించగల సమర్థుడు యుక్తియుక్తంగా విషయప్రతిపాదన చెయ్యగల తార్కికుడు అలాంటి వ్యక్తి ఒక గ్రంథం రచించి దాన్ని వాల్మీకి కృతంగా లోకానికి అందాలి అని సంకల్పించాడు అలాంటివాడు లోకులకు అనుమానం కలిగే ఘట్టాలను తన గ్రంథంలో చేరుస్తాడా ఆయనకు అంత ఆలోచన వచ్చి ఉండదు అనుకుందాము అనుకుంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం ఎటువంటిదో ఇప్పుడే చెప్పుకున్నాం కదా అంతటి సమర్థుడు తెలిసి తెలిసి ఇలాంటి లుసుగు పనులు చేస్తాడా అది అసంభవం కనుక భగవద్గీతానంతరం కవులలో ఎవడో ఒకడు ఇలాంటి పని చేశాడు అని ఊహించడం మన తెలివి తక్కువతనమే అవుతుంది అయితే రామాయణ వాల్మీకే ఈ యోగవాసి్యాన్ని రచించి ఉంటే ఎప్పుడో ఒక యుగం తరువాత ద్వాపర యుగాంతంలో రాబోయే భగవద్గీత ప్రసక్తిని ఈ గ్రంథంలోకి ఎందుకు తెస్తాడు ఎలా తెస్తాడు అంటారా వాల్మీకి మహాకవి స్వభావంలోనే అలాంటి గుణం ఉంది ఎలాగంటారా చూడండి పూర్వ పూర్వరామాయణంలో వాల్మీకి మహాకవి తన కావ్యావతరణ ఘట్టాన్ని స్పష్టంగా వర్ణించాడు దైవయోగంగా ఆయన నోటి వెంట కవితాధార మొదలైంది ఈ కవిత్వంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా నారద మహర్షి వచ్చి అప్పటికి రాజ్యపాలన చేస్తూ ఉన్న శ్రీరామచంద్ర ప్రభువుని గురించి పరిచయం చేసి ఇక మిగిలిన కథా వివరాలన్నీ నీ దివ్య దృష్టితో నువ్వే దర్శించి ఒక మహాకావ్యం రచించు అని ప్రోత్సహించి వెళ్ళిపోయాడు వాల్మీకి మహర్షికి ఆ తరువాత బ్రహ్మదేవుడి ప్రోత్సాహం కూడా తోడైంది దాంతో ఉద్దీపన పొందిన వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో రామకథలోని ప్రతి అంశాన్ని పరిశీలించి చూశాడు ఆ వరుసులో వరుసగా భవిష్యత్ ఘట్టాలను కూడా దర్శించాడు తను దర్శించినది దర్శించినట్లే కావ్యంగా వ్రాశాడు అదే శ్రీమద్ రామాయణ మహాకావ్యం అందుకే ఆ కావ్యంలోని మొదటి సర్గల్లోనే వాల్మీకి మహాకవి కొంతవరకు భూతకాల క్రియాపదాలను ప్రయోగించి ఆ పైన వర్తమానకాల క్రియాపదాలను పదాలను పైన భవిష్యత్ కాల క్రియాపదాలను ప్రయోగించాడు చూడండి నంది గ్రామే జటాహిత్వ భ్రాతృతో రాజ్యంపున బాలకాండ ఒకటవ సర్గ ఎనభై తొమ్మిదవ శ్లోకం రాముడు తమ్ములతో కూడినవాడై నందిగ్రామమందు జడలను విడచి సీతను చెంతకు తీసుకుని మరల రాజ్యమును పొందెను దీనిలో అవాప్తవాన్ పొందెను అనే భూతకాల క్రియ ఉంది మరొక శ్లోకం చూడండి నాప్వ బాలకాండటవ సర్గ తొంభై రెండవ శ్లోకం రాముడు రాజ్యం చేస్తూ ఉండగా ప్రజలకు అగ్ని భయం లేదు ఎవరు నీళ్లలో మునిగి మరణించడం లేదు ఇక్కడ న మజ్జంతి మునగడం లేదు అని వర్తమాన కాల క్రియాపదం ఉంది ఇంకొక శ్లోకం చూడండి రాజవంశాన్ స్థాప బాలకాండ ఒకటవ సర్గ తొంభై ఆరవ శ్లోకం శ్రీరాముడు వందల కొలది రాజవంశాలను స్థాపించగలడు ఇక్కడ స్థాపిష్యతి స్థాపించగలడు అని భవిష్యత్ కాల క్రియాపదం ఉంది ఇలా తన దివ్య దృష్టితో చూసిన ప్రకారంగా భూతకాల భూతకాలంగాను వర్తమానకాల కథను వర్తమానకాలంగాను భవిష్యత్ కాల కథను భవిష్యత్ కాలంగాను యథాతథంగా ప్రతిపాదించే అలవాటు వాల్మీకి మహర్షికి స్వతసిద్ధంగానే ఉందనే విషయం పూర్వరామాయణంలోనే మనకు తెలుస్తుంది రామాయణంలోనే ఉత్తరకాండలో మరో ఘట్ట ఉంది సీతాదేవి భూప్రవేశం చేసినాక శ్రీరాముడు దుఃఖంతోనూ క్రోధంతోనూ ఉడికిపోగా బ్రహ్మదేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఆయన్ని ఓదారుస్తూ ఇలా అన్నాడు ఏతదేవీ కావ్యంతే కావ్యాముత్తమం శ్రుత్యదుత్తర శేషం భవిష్యం కాకు కావ్యం రామాయణం శృణు నల్వ్యుత్స్థిముత్తమం బాలకాండ తొంభై ఎనిమిదవ సర్గ పదహారు నుండి ఇరవై రెండు దాకా శ్లోకాలు రామ నీ గురించి రాసిన ఈ కావ్యాన్ని నువ్వు విన్నావు ఇది చాలా గొప్పది దీనిలో వాల్మీకి భవిష్యత్ కథ కూడా చెప్పాడు ఆ భాగాన్ని పూర్వమే నేను విన్నాను రామ నువ్వు ఇప్పుడు ఆ రామాయణంలో మిగిలిన భవిష్యత్ భాగాన్ని విను ఇది నువ్వు తప్ప ఇతరులు వినరాదు బ్రహ్మదేవుడు ఇలా ఆజ్ఞాపించగా శ్రీరాముడు కొద్దిమంది బ్రహ్మర్షులతో కలిసి తన భవిష్యత్ కథను విన్నాడు అని అక్కడ ఉంది ఈ ఘట్టం కూడా వాల్మీకి మహర్షి యొక్క భవిష్యత్ కథారచనశీలాన్ని వ్యక్తం చేస్తోంది వాల్మీకి మహర్షి మహాకవికి ఇలాంటి స్వభావం ఉంది కనుకనే యోగవాసి కూడా కొన్ని సందర్భాలలో అతి ప్రాచీన పూర్వగాథలను మరికొన్ని సందర్భాలలో సుదూర భవిష్యత్ కథలను కూడా ఆయన పొందుపరచడం జరిగింది అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు పడితలకు సందేహాలు వస్తాయని ఆయనకు ముందే తెలుసు అందుకే ఆయా సందర్భాలలో శ్రీరాముడి చేతనే ప్రశ్నింపచేసి ఇది ఎప్పటి కథో ఇది ఇక్కడ ఎలా అతుకుతుందో తనే వివరించాడు మహర్షి ఘట్టం వచ్చినప్పుడు అలాగే చేశాడు ఈ ఘట్టం ఈ భాగంలోనే ఉంది భగవద్గీత ఘట్టం వచ్చినప్పుడు కూడా ఆ కవి దాన్ని అలాగే వివరించాడు ఆ ఘట్టం నిర్మాణ ప్రకరణంలో రాబోతోంది ఇలా భవిష్యత్ ఘట్టాలను సుదూర భూతకాల ఘట్టాలను ప్రస్తావించే పద్ధతి మహర్షులైన ఇతర కవుల రచనలలో కూడా కనిపిస్తూనే ఉంటుంది ఋషుల రచనాశైలితో బాగా పరిచయం ఉన్నవారికి ఇది కొత్తగా ఉండదు అగస్త్య సంహితలో రాముడిని గురించి అగస్త్య మహర్షి సుతీక్ష్ణ మహర్షికి వివరించాడు ఈ విషయం ఈ గ్రంథంలోనే ప్రస్తావనకు వచ్చింది వ్యాసభగవానుడి రచనలలో భవిష్య పురాణం అని ప్రత్యేకంగా ఒక పురాణమే ఉంది లోకంలో ఈనాడు మనకు తెలిసి ఉన్న కవులంతా సాంసారిక కౌలే ఆర్షవాంగ్మయాన్ని బాగా వంట పట్టించుకోవడం ద్వారా వారిలో ఋషిత్వ రేఖ తాత్కాలికంగా ప్రవేశించి మహాకావ్యాలు ఉద్భవిస్తూ ఉంటాయి వాల్మీకి వ్యాసాదులు స్వతసిద్ధంగా మహర్షులు కవిత్వం వారిని తాత్కాలికంగా ఆవేశించగా వారిలోంచి విశ్వజనీయ విశ్వకాలీన మహాకావ్యాలు ఆవిష్కృతములు అవుతూ ఉంటాయి మామూలు కవులను కొలిచే కొలబద్దలతో ఋషికవులను కొలవాలనుకోవడం మూలలతో హిమాలయాన్ని కొలవాలి అనుకోవడమే కాగలదు కనుక ఈ విధమైన ఆర్షశైలి పరిచయ సంపన్నమైన విమర్శన దృష్టితో పరిశీలించే చూసినప్పుడు ఈ యోగవాసిష్టం రామాయణకర్తయైన వాల్మీకి రచించినదే అనడంలో సందేహించవలసిన పని ఉండదు ఆ నిగూఢ కవి హృదయాన్ని పట్టుకుంటేనే ఆయన దర్శించిన తత్వాన్ని మనం అందుకోగలుగుతాం ఈ దృష్టితోనే ఈ గ్రంథాన్ని దీని వ్యాఖ్యానాన్ని కూడా నేను అధ్యయనం చేశాను పెద్దలను అడిగాను గురుదేవులను ప్రార్థించాను పూర్వాశ్రమంలో మాకు పితృపాదులు ప్రస్తుతాశ్రమంలో బ్రహ్మవిద్యా గురుదేవులు అయిన ప్రాతస్మరణీయులు శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతి యతీంద్రుల బోధలను అనుసంధానం చేసుకున్నాను నేను గ్రహించగలిగినది జెమినీ టెలివిజన్ వారి ప్రాతకాల ప్రవచనాల్లో ప్రజలకు విన్నవించాను ఇక నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే మొట్టమొదటివారు గురుదేవులు శ్రీ గణపతి సచితానంద స్వామిజీవారు వారి ఆజ్ఞ నన్ని అధ్యయనానికి ప్రవచనానికి పురుగొలిపింది తద్వారా ఇతరుల మాట ఎలా ఉన్నా నా మటుకు నాకు తత్వపరమైన అవగాహనను దృఢతరం చేసింది శ్రీ గురుదేవులకు కృతజ్ఞతలు అనడం పై పై మాట వందన సహస్రాలు అనడం తక్కువ మాట వారి మేలు మరువులేను అనడం పొల్లు మాట ఇంకేమనాదో నాకు తోచడం లేదు మాటను మాని ఈ గ్రంథాన్ని శ్రీ గురుదేవులకు అంకితం చేస్తున్నాను విషయప్రతిపాదనలో సర్గల సంపుటీకరణలో ఆధునిక విజ్ఞాన సమన్వయంలో కొన్ని కొత్తదారులు తొక్కాలని ఈ గ్రంథరచనలో నేను ప్రయత్నించాను ఈ విషయంలో నేనెంతవరకు కృతకృత్యుడినో విఘ్నులైన పటితలే నిర్ణయించాలి ఎక్కడైనా దోషాలు కనిపిస్తే దయచేసి తెలపండి ఉత్తరోత్ర వాటిని సవరించుకుంటాను అయితే ఈ గ్రంథాన్ని మూల గ్రంథానికి అనువాదంగా కానీ సంగృహీకరణంగా కానీ దయచేసి దర్శించకండి కవి హృదయాన్ని అందుకునే ప్రయత్నంగా మాత్రమే దర్శించండి అని మరోసారి చేస్తూ నేను ఈ ప్రవచనాలకి ఒక శ్రోతనే ఈ సంకలనానికి ఒక పఠితనే లోపల ఉండి పలికేవాడు కలంలో దూరి గిలికేవాడు మాట్లాడేవాడు ఎవడో ఉన్నాడు వాడి కరుణ ఆత్మానుభూతిగా మా అందరికీ పంచమని గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వాములు వారిని వేడుకుంటున్నాను జై గురు గురుదత్త అన్నారు ఇప్పుడు మనం స్థితి ప్రకరణంలోకి ప్రవేశిస్తున్నాం ఏ వస్తువు గురించి అయినా తెలుసుకోవాలంటే దాని లక్షణాలను అధ్యయనం చేయాలి లక్షణాలు రెండు రకాలు ఒకటి స్వరూప లక్షణము రెండు తటస్థ లక్షణము స్వరూప లక్షణం అంటే ఏమిటి ఒక పదార్థానికి స్వస్వరూపంగా ఉండే లక్షణం స్వరూప లక్షణం ఉదాహరణకు ఆకాశంలో కనిపించే వెలుగు చుక్కల్లో పెద్ద వెలుగు ముద్దే చంద్రుడు ఇక్కడ వెలుగు ముద్దతనము అనేది చంద్రుడికి స్వస్వరూపం అంటే చంద్రుడు సేపు అది ఉంటుంది అది లేకపోతే చంద్రుడు లేడు ఇక తటస్థ లక్షణం ఏమిటి ఆ పదార్థంలో అప్పుడప్పుడు వచ్చిపోయే లక్షణము పేరు అనగా అప్పుడప్పుడు అన్వయించే లక్షణం పేరు తటస్థ లక్షణం ఉదాహరణకి అదిగో ఆ కాకి వాలిన ఇల్లే వెంకయ్యది ఇక్కడ ఆ కాకి ఎల్లకాలము ఆ ఇంటిమీదే కూర్చోదు ఒకే రకంగా ఉన్న అనేక ఇళ్లల్లో వెంకయ్య ఇంటిని చూపించడం కోసం ఆ సమయానికి అక్కడ వాలి కాకిని చూపించారు ఆ కాకి ద్వారా ఆ ఇంటిని గుర్తుపట్టిస్తున్నారు ఇలా వెంకయ్య గారి ఇల్లు గుర్తుపట్టిన బాలుడు ఆ కాకి ఎగిరిపోయిన తరువాత కూడా వెంకయ్య ఇంటిని గుర్తుపట్టగలుగుతాడు ఏదైనా ఒక నూతన పదార్థాన్ని గురించి తెలుసుకోదలుచుకున్నప్పుడు దాని స్వరూప లక్షణాలు తెలుసుకోవాలి దాని తటస్థ లక్షణాలను తెలుసుకోవాలి పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణం సత్ చిత్ ఆనందాలు ఆయన యొక్క తటస్థ లక్షణాలు సృష్టి స్థితి లయలు పరబ్రహ్మను తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల లక్షణాలను తెలుసుకోవాలి బ్రహ్మ విషయంలో సూటిగా స్వరూప లక్షణాలను తెలుసుకోవడం బోధించడం చాలా కష్టం అందుకే వేదమాత అనేక స్థలాలలో తటస్థ లక్షణాల ద్వారా బ్రహ్మస్వరూపాన్ని ముందుగా బోధించి ఆ తర్వాత స్వరూపలక్షణాల ద్వారా బోధించింది వేదంలో పరబ్రహ్మ యొక్క తటస్థలక్షణాలను చెప్పే ఘట్టాలలో తైత్తిరీయ ఉపనిషత్తుల్లోని ఘట్టం ముఖ్యమైనది అక్కడ వాయిమా నిజాయంతే నాతా ని జీవంతి संविशंति अटे दें आकाशादी महाभूताली जन्मस्ला जन्मी देशेत जीविस्ला जीवन देन प्रवेश भावा पुद् అదే పరబ్రహ్మ అని అర్థం సృష్టి స్థితి లయ అనేవి బ్రహ్మకు ఎల్లకాలం ఉండే లక్షణాలు కావు అవి వస్తు పోతూ ఉంటాయి కనుక అవి బ్రహ్మకు తటస్థ లక్షణాలు ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకునే వశిష్ఠ మహర్షి వాల్మీకి మహర్షి కూడా తమ ప్రబోధ ప్రణాళికను తయారు చేసుకున్నారు ఉత్పత్తి ప్రకరణ ప్రారంభంలో ఈ గ్రంథ ప్రణాళిక ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నాం కానీ సమాధానం ముందు వస్తుంది అని అక్కడ చెప్పుకున్నాం ఉత్పత్తి ప్రకరణ యొక్క చివరలో ఆ ప్రకరణానికి సారాంశం ఏమిటి అని విచారణ చేసం ఈ ప్రపంచోత్పత్తి అంతా మనస్సు చేసే గారడీయే అని ఈ ప్రపంచానికి నిజమైన అస్తిత్వం లేదని కనుక పరమాత్మ యొక్క స్వచ్ఛస్వరూపం నిష్క్రియమని నిరూపించడమే ఉత్పత్తి ప్రకరణానికి సారాంశమని అక్కడ మనం తేల్చుకున్నాం అంతేకాక ప్రపంచస్థితి యొక్క పరిశీలన ద్వారా కూడా ఈ సత్యాన్ని మనం నిరూపించవచ్చును అని కూడా అక్కడ చెప్పుకున్నాం ఈ మాటలను బట్టి యోగవాసిష్ట గ్రంథ ప్రణాళిక ఏమిటో మనం గ్రహించవచ్చు మొదట వైరాగ్య ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణం చెప్పారు ఈ రెండూ ఈ గ్రంథానికి పీఠికాప్రాయాలే వీటిలో అసలు విషయం మొదలు కానీ లేదు అసలు విషయం ఉత్పత్తి ప్రకరణంతో ప్రారంభం అయింది దీనిలో ప్రపంచోత్పత్తి మనస్సు చేసే అని నిరూపించారు ఆ తరువాత స్థితి ప్రకరణం చెప్పబోతున్నారు దీంట్లో కూడా ప్రపంచస్థితి అంత గారడీ వంటిదే అని చెప్పబోతున్నారు దీని తరువాత ఉపశమ ప్రకరణం చెబుతారు దానిలో కూడా ఇలాంటి నిరూపణయే చేస్తారు కాగా ఈ మూడు ప్రకరణాలు కలిపి పరబ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలైన సృష్టి స్థితి లయలను వరుసగా చర్చిస్తున్నాయి ఆ తరువాత రాబోయే నిర్వాణ ప్రకరణంలో పరబ్రహ్మ యొక్క స్వరూపలక్షణాలను బ్రహ్మ విద్య ప్రయోజనాన్ని నిరూపిస్తారు ఇదే గ్రంథ ప్రణాళిక మొదటి రెండు ఉపోద్ఘాత ప్రకరణలు పోతే ఆ పై మూడు ప్రకరణాలు యోవా ఇమా నిభూతా నిజాయంతే నాతా నిజీవతి యత్ ప్రయంత్య సంవిశంతి అనే మంత్రం చెప్పిన వరుసలోని తటస్థలక్షణాలను ఆ తరువాత ఆరుగుదైన నిర్వాణ ప్రకరణంలోని స్వరూప లక్షణ విద్యా ప్రయోజనాలను నిరూపిస్తారు కాగా మొదటి రెండు ప్రకరణాలు ఒక గుంపు తరువాత మూడు ప్రకరణాలు ఒక గుంపు మిగిలిన ఒకటి ఒక గుంపు ఇది ఈ గ్రంథంలో వరుస మనం రెండవ గుంపులో మొదటి ప్రకరణం పూర్తి చేసుకున్నాం ఈ గుంపులో గడ్డు అయిన ప్రకరణం ఇదే ఉత్పత్తి ప్రకరణం అసలు విషయం అంతా ఉత్పత్తి ప్రకరణంలో చాలా మటుకు చెప్పేశారు స్థితి ప్రకరణ ఉపశమ ప్రకరణాలలో ఈ విషయాలని మళ్ళీ తిప్పి తిప్పి చెప్పబోతున్నారు తిప్పి తిప్పి చెప్పడం ఎందుకంటే వచ్చిన సందేహాలే మారు వేషాలలో మళ్ళీ వస్తూ ఉంటాయి అందుకోసం అదీ కాక సంగీతం పాడేవారు పాడిన పల్లమినే పదిసార్లు మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటారు ఇదేమిటయ్యా మళ్ళీ పాడుతున్నావు అంటే దానికి దీనికి సంగతిలో తేడా ఉంది అంటారు ఆ తేడాలు ఏమిటో వాటిలో ఉండే కష్టాలేమిటో సంగీత శాస్త్రజ్ఞులకే తెలుస్తుంది అలాగే తత్వ తత్వశాస్త్రానుబంధీ తర్క తర్కశాస్త్రంలో కూడా స్వల్ప భేదాలతో వచ్చిన వాదనలే మళ్ళీ వస్తూ ఆ భేదాలు స్వల్పం కదా అని అశ్రద్ధ చేస్తే అవి అసలు సిద్ధాంతానికే ఎసరు పెట్టగలవు శ్రీరాముడు స్వయంగా మేధావి పైగా బహుశాస్త్రాలు చదివినవాడు అలాంటివాడికి ఎక్కడలేని సందేహాలు పొడుచుకు వస్తూ ఉండడం సహజమే అందువల్లే వశిష్ఠమహర్షి భిన్న భిన్న కోణాలలో సమాధానాలను చెప్పుకుంటూ ఈ ప్రకరణాలను పెంచుకుంటూ వెళ్ళాడు ఆ ప్రక్రియలో ఈ స్థితి ప్రకరణం మూడు వేల శ్లోకాల గ్రంథంగా రూపొందింది మనం ఈ వాదభేదాలను తగ్గించుకుంటూ వీలైనంత సంగ్రహంగా ఈ ప్రకరణాన్ని మననం చేసుకుందాం ఈ స్థితి ప్రకరణ ప్రారంభం ఈ విధంగా వశిష్ఠుల వారి బోధతో జరిగింది వశిష్ఠుడు అంటున్నాడు రామ ఈ ప్రపంచం అంటని పదార్థమే పరబ్రహ్మ అని పరబ్రహ్మకు ఒక లక్షణం చెప్పవచ్చు అలాగే సచ్చిదానందస్వరూపమైనదే పరబ్రహ్మ అని మరొక లక్షణం కూడా చెప్పవచ్చు నిజానికి ఈ రెండూ వేరువేరు లక్షణాలు కావు అయినా మన మనస్సు నిండా ఈ ప్రపంచ వాసనలు నాటుకుపోయి ఉన్నాయి కనుక మొదట ఈ వాసనలను తొలగిస్తే కాని బ్రహ్మస్వరూపం పట్టుబడదు దీనికోసం పరబ్రహ్మ ప్రపంచాతీతమైనది అనే లక్షణం ద్వారా బ్రహ్మ పరిశీలన చేయడమే ఎక్కువ మంచిది దీనినే సంగ్రహంగా నిష్ప్రపంచబ్రహ్మానుసంధానం అంటారు ముందర దీన్ని స్వాధీనం చేసుకుంటే బ్రహ్మ సచ్చిదానందస్వరూపమనే విషయం సులభంగా అవగతం అవుతుంది నిష్ప్రపంచబ్రహ్మబోధ కలగడం కోసమే శ్రుతి వా ఇమా భూతాయాంత్యంవిశిది వాక్యాలను చెప్పింది ఆ వరుసలోనే నేను నీకు ఉత్పత్తి ప్రకరణం బోధించాను రామ వేదమాత యోవా ఇమాూతా నిజాయంతే అని ఊరుకోలేదు అని కూడా అంది అంటే జన్మించిన భూతాలన్నీ ఆ పరబ్రహ్మ వల్లే జీవిస్తున్నాయి అంది అలాంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణకు ఈ భూమి ఆ పరమాత్మవల్లే గట్టిగా ఉంది కోన్యాత్క్రాణ్యాదేషానందో నరబ్రహ్మ కనుక లేకపోతే ఈ లోకంలో ఎవడు బ్రతుకుతాడు భీషాస్మాద్వాతపవతే ఆ పరబ్రహ్మకు భయపడి గాలి కదులుతోంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అగ్ని ఇంద్రుడు యముడు మొదలైన వారంతా తమ తమ విధురు నిర్వహిస్తున్నారు ఇలాంటి వాక్యాలన్నీ జగత్తు యొక్క స్థితిని ధృవపరుస్తున్నాయి వీటికి తోడు సదేవ ఈ ప్రపంచం అంత సృష్టి పూర్వం సద్రూపంగానే ఉంది ఆత్మా ఇదే ఈ ప్రపంచం అంత సృష్టికి పూర్వం అద్వితీయమైన ఆత్మగానే ఉండింది అని ఇలాంటి వాక్యాలన్ని ప్రళయ సమయంలో కూడా ఈ ప్రపంచం సద్రూపంగా ఉంది అని బోధిస్తున్నాయి ఇలా అనేక శృతివాక్యాలు ప్రస్తుత కాలంలో ఈ జగత్తు ఉన్నదని ప్రళయం తరువాత కూడా సూక్ష్మరూపంగా సద్రూపంగా దీనికి సత్త ఉన్నదని బోధిస్తూ ఉంటే మనం ఉత్పత్తి ప్రకరణంలో జగత్తుకు ఉత్పత్తే లేదు అసలు జగత్తే లేదు అని నిరూపించాం మానవ బుద్ధి మీద ఆధారపడేవాళ్లకు దీనిమీద అనేక సందేహాలు తోస్తూ ఉంటాయి కొందరు ఏవేవో సిద్ధాంతాలు కూడా చేస్తూ ఉంటారు కాని రామ అవి ఏవి మంచి సిద్ధాంతాలు కావు ఈ దృశ్య జగత్తు అంత భవిష్యత్పురనిర్మాణం చిత్త సంస్థమివోదితం మర్కటానలతాపాంతమదేవాధ సాధకం స్థితి ప్రకరణం ఒకటవ సర్గ నాలుగవ శ్లోకం ఈ ప్రపంచమంతా మనస్సులోంచి బయటకు పొడుచుకు వచ్చిన భవిష్యత్ పట్టణ నిర్మాణం మాత్రమే చెట్టుకొమలో కోతి కల్పించుకున్న నిప్పు వేడి ఈ దృష్టాంతం ఉత్పత్తి ప్రకరణంలో వచ్చింది చెట్ల కొమ్మలు రాసుకోగా కారు చిచ్చు పుట్టడం చూసిన కోతులకు కొన్ని కొమ్మల్లో నిప్పు ఉంటుందనే విశ్వాసం కలుగుతుంది అందువల్ల వాటికి చలి వేసినప్పుడు ఆ కొమ్మలను గట్టిగా కౌగలించుకుంటాయి వాటి భావన తీవ్రత వల్ల ఆ కొమ్మలు నిజంగానే వేడి అనిపించి ఆ కోతులకి చలి పోతుంది అని అక్కడ చెప్పిన విషయాన్నే ఇక్కడ పరామర్శిస్తున్నారు ఆ కోతికి కొమ్మలోని నిపులాగా ఈ ప్రపంచమంతా లేనిదిగా ఉంటూనే అగ్నులకు సుఖదుఖాది కార్యాలను సాధించి పెడుతుంది రామ ఇదే అసలైన సిద్ధాంతం అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ గింజలో చెట్టు ఉంది అలాగే మహాప్రళయంలో ఈ ప్రపంచమంతా బీజరూపంగా ఉంది అంటే యుక్తియుక్తంగా ఉంటుంది మహాకల్పక్షంకుర అంతేగాక అనేకమంది మంది పెద్దలు కూడా ఇలాంటి సిద్ధాంతాలే చెబుతున్నారు వాళ్ళు అంత తెలుగు తక్కువ వాళ్ళ శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నకు వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పాడు రామ బ్రూతేమజ్ఞత్వమే శైశవం ఇలా చెప్పేవాళ్ళకి అజ్ఞానంతో పాటు పిల్లతనం కూడా పోలేదు అని తెలుసుకో నువ్వు చెప్పిన విత్తు చెట్టు ఉదాహరణలో విత్తుకు ఆకారం ఉంది అందువల్ల దానిలో సాకారమైన చెట్టు సూక్ష్మంగా ఉండవచ్చు మరి పరాబ్రహ్మకు ఆకారం లేదే మనంద్రియాతీత్యాదతితరామణు బీజం తద్భవితుం శక్తం స్వయంభోర్జగతం జగతాంకథం ఆ బ్రహ్మ ఇంద్రియాలకు కూడా అందదు అంత సూక్ష్మమైనది పైగా అది స్వయంభూవు అంటే అది చెట్టు చెట్టునుండి పుట్టే గింజలాంటిది కాదు అది ఏ వికారాలు లేని అద్వితీయ వస్తువు అది మరొక పదార్థానికి విత్తు ఎలా అవుతుంది కనుక బ్రహ్మలో ప్రపంచం లేదు అనడమే సత్యం అదీకాక రామ ఈ ప్రపంచం పరిణామ విధానంలో జన్మించడం లేదు వివర్త విధానంలో జన్మిస్తోంది అంటే భ్రాంతి వల్ల తాడుమీద పాము జన్మించినట్లుగా జన్మిస్తోంది భ్రాంతి కలుగక ముందు పాము సూక్ష్మరూపంలో తాడులో లేదు కదా అలాగే ఈ ప్రపంచం కూడా ప్రళయకాలంలో బ్రహ్మలో లేదు ఈ మాట విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ ఈ ప్రపంచం హిరణ్య గర్భుడి మనోరాజ్యమని మీరు పూర్వం చాలాసార్లు చెప్పారు అందువల్లే ఈ ప్రపంచోత్పత్తికి కారణాలు ఏమి అవసరం లేదని కూడా మీరు చెప్పారు కాబట్టే ప్రళయ సమయంలో ఈ ప్రపంచం అంత హిరణ్య గర్భుడి మనస్సులో స్మృతి అనబడే సంస్కార రూపంగా నిలబడే ఉంది అని చెప్పక తప్పదు కనుకనే ప్రళయం పూర్తి కాగానే ఈ ప్రపంచం హిరణ్యగర్భస్మృతి రూపంగా మళ్లీ మొలకెత్తుతోంది అనడంలో తప్పేమిటి శ్రీరామచంద్రుడి ప్రశ్నకి వశిష్ఠుడి సమాధానం నీకు స్వప్నం కలిగిందయ్యా ఆ స్వప్నంలో కనిపించే వస్తువు స్వప్నకాలంలోనే లేదు అలాగే నీ సంకల్పంలో ఒక వస్తువు కనిపించింది అది నీ సంకల్ప సమయంలోనే లేదు నీకు ఒక స్మృతి కలిగింది స్మరింపబడే వస్తువు స్మృతి సమయంలోనే లేదు నీ అనుభవాలు ఇలా ఉంటే వీటిని ఆధారము చేసుకుని హిరణ్య గర్భుడి రూపమైన ప్రపంచం ప్రళయకాలంలో సత్యంగా ఉంది అని ఎలా కల్పన చేస్తావయ్యా వశిష్ఠుడి సమాధానం విని రాముడు అంటున్నాడు అదేమిటండి నేను సుషుప్తిలోకి వెళ్ళాను అజ్ఞానంలో పడిపోయాను అంత మాత్రంచేత నా సంస్కారం అంతా నశించిపోయిందే లేదే జాగ్రత్త అవస్థ వచ్చేసరికి మళ్లీ సంస్కారాలు మురుస్తున్నాయి స్మృతి కలుగుతోంది అలాగే ప్రళయ సమయంలో హిరణ్య గర్భుడు మాయలో లీనమైపోయాడు కాని ప్రళయం పూర్తయ్యేసరికి అతని స్మృతి అతనికి వచ్చేసింది ఇందులో తప్పేమిటి దీనికి వశిష్ఠుడి సమాధానం నువ్వు సుషుప్తిలోకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చే లోపల మధ్యలో నీకు మోక్షం వచ్చేసెయ్యలేదు అక్కడ ఇక్కడ నువ్వే ఉన్నావు అందువల్ల నీ స్మృతి నీకు మళ్ళీ వచ్చేసింది కానీ హిరణ్యగర్భుడి యొక్క మహాప్రళయ సందర్భంలో పరిస్థితి ఇది కాదు నేను చెప్పేది హిరణ్య గర్భుడి ప్రళయం గురించి కాదు అతడి మహాప్రళయం గురించి చెప్తున్నాను ఆ సమయంలో ఆ హిరణ్య గర్భుడికి వచ్చేసింది ఇక ఆయన లేడు అంటే అప్పటి స్మృతికర్త ఇక లేడు పైసృష్టికి కొత్త హిరణ్యగర్భుడు గర్భుడు వచ్చాడు ఆయన వేరు ఈ హిరణ్యగర్భుడు వేరు ఆ హిరణ్య గర్భుడికి ఈ హిరణ్య గర్భుడి ఎలా కలుగుతుంది అందుకే నీ సిద్ధాంతం కుదరదు అందుకే ఇందాక ఉదహరించుకున్న ప్రళయ ప్రాతిపదిక స్మృతి వాక్యాలన్నింటికి అంటే సదేవసోమ్యేదమగ్ర వంటి వాక్యాలన్నిటికీ తాత్పర్యం ఏమిటి అంటే ప్రళయ సమయంలో ప్రపంచం బ్రహ్మస్వరూపంగా ఉంది అని చెప్పడమే ఇలా చెప్పడం వల్ల బయటకు వచ్చే మరో ఉపసిద్ధాంతం ఏమిటి అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే ఈ ముగ్గురు కూడా చిన్మాత్రస్వరూపులే అని వీటిలో ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం బంధం ప్రపంచాన్ని బ్రహ్మగా చూడడం ముక్తి జీవుణ్ణి కానీ ఈశ్వరుణ్ణి కానీ పట్టుకొని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 మనస్సేమో లోపల ఉండేది దృశ్యప్రపంచమేమో బయట ఉండేది బయట ఉండే దృశ్య ప్రపంచానికి చికిత్స చేస్తే లోపల ఉండే మనస్సు అనే వ్యాధి ఎలా తొలుగుతుంది అని సందేహపడతావేమో నీకు పూర్వమే చెప్పాను లోపల బయట అనే భేదం మనస్సు చేసే గారడి మాత్రమే అని లోపల బైట అనేవి లేనే లేవు మనోజగజ్జగదఖిలం తథామన పరస్పరం థవిర సదైవ హి తోర్ద్వర్మనసి నిరంతరం క్షితే క్షితం జగత్ నతు జగతి క్షితే మన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 ఈ రెండు ఉత్పత్తి అనే దృష్టిలోంచి చెప్పినవి కనుక ప్రపంచ స్థితి అంత మనసు మీదే ఆధారపడి ఉంది అని చెప్పేందుకు ప్రత్యేక దృష్టాంతంగా భార్గవోపాఖ్యానం చెబుతాను విను అని వశిష్ట మహర్షి భార్గవోపాఖ్యానం ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు జయ గురుదత్త